సోదరి సోదరులారా మన దేవుడు వెదికే దేవుడు అన్వేషకుడు ఆదాము హవ్వల పతనం మొదలుకొని దేవుడు నాటి నుండి నేటి వరకు మనలను వెతుకుతూనే ఉన్నాడు రోమాపత్రిక మూడో అధ్యాయం పదకొండో వచనంలో పౌలు అన్నాడు నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు గ్రహించేవాడు ఎవ్వడూ లేడు దేవుణ్ణి వెతికేవాడు ఎవ్వడూ లేడు అందుకే యోహాను శుభవార్త పదిహేనో అధ్యాయం పదహారో వచనంలో యేసు ప్రభు అంటున్నాడు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు నేనే మిమ్మలను ఏర్పరచుకున్నాను మొదటి యోహాను నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో యోహానుతో కలిసి మనము చెప్పగలం ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము దేవుడు మనిషిని వెతుకుతున్నాడు మనిషిని రక్షించుకోవడానికి వెతుకుతున్నాడు అయితే ఇదొక గొప్ప సంఘర్షణ సైతానుతో పోరాటం ఆదికాండం మూడో అధ్యాయం పదహారో వచనంలో స్త్రీతో దేవుడు ఏమన్నాడు నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను వేదనతో పిల్లలను కంటావు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగుతుంది అతడు నిన్ను ఏలుతాడు ఇది స్త్రీపై దేవుడు విధించిన తీర్పు ప్రసవ వేదన తప్పదు ఈ వేదన ద్వారా ఆనందం వస్తుంది అది దైవ నిర్ణయం ఈమె వేదన ద్వారానే మానవ సంతతికి కొనసాగింపు దేవుడు ఆదాంతో అన్నాడు నీవు నీ భార్య మాట బిని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలను తిన్నావు గనుక నీని మెత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసతోనే నీవు బతికినన్నాళ్లు దాని పంట తింటావు అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను మలిపించి నీకిస్తుంది పొలమందలి పంట నీవు తింటావు ఇది పురుషుని వచ్చిన శాపం మానవునికి మరణం సంప్రాప్తమైంది ప్రతి మానవుడు చావక తప్పదు నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమటోడ్చి ఆహారం తింటావు నేల నుండి నీవు తీయబడ్డావు నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు మరణం మానవునిపైకి వచ్చిన దేవుని తీర్పు శాపం భౌతిక మరణం అంటే మానవుని ఆత్మ జీవం వ్యక్తిత్వం మానవ శరీరం నుండి వేరవటం ప్రసంగి పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో సొలమోను అన్నాడు మన్నైనది వెనుకటి వల్లినే మరల భూమికి చేరుతుంది ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరల వెడుతుంది మానవుడు దేవుని పట్ల బాధ్యత గలవాడు రక్షణ పొందినా నశించినా దేవునికి మానవుడు బాధ్యుడే పండు తినగానే ఆదాము భౌతికంగా చావలేదు ఆ తరువాత ఇంకా తొమ్మిదొందల ఏండ్లు బతికాడు అయితే దేవునికి అవిధేయుడైన మరుక్షణమే ఆదాము ఆధ్యాత్మికంగా చనిపోయాడు అనగా దేవుని నుండి వేరైపోయాడు మరణము అంటే ఎడబాటు ఎఫసి పత్రికలో పౌలు రాశాడు మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చినవారు అంటే భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా వారు చచ్చిన వారే మృతులే దేవుని నుండి వేరైపోయారు తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైపోయాడు అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పెద్ద కొడుకుతో అన్నాడు ఈనా కొడుకు చనిపోయి బతికాడు తప్పిపోయి దొరికాడు లూకాశుభవార్త పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వాడు సచ్చాడా అంటే ఆధ్యాత్మికంగా చచ్చాడు భౌతికంగా కాదు తండ్రి నుండి దూరమైపోయాడు తండ్రి నుండి వేరైపోవటము అంటే చావే ఇది దేవుని భాష యేసుప్రభు మార్తతో అన్నాడు నేనే పునరుత్నమును జీవమును నాయెందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బతుకుతాడు బతికి నాయందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు యోహాను యోనుసువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఇక్కడ మరణం అంటే ఆధ్యాత్మికంగా ఎడబాటు దేవుని నుండి వేరై దూరమైపోవటం నిషిద్ధ ఫలం తిన్నప్పుడే మానవుడు ఆధ్యాత్మికంగా చనిపోయాడు అందుకే అతడు దేవుని నుండి పారిపోయాడు అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకుని కప్పుకున్నాడు ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు ఎందుకనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి హవ్వా కయ్యీనును హెబెలును ఏదెను తోటలో కన్నలేదు ఆ ఇద్దరూ ఆదాము హవ్వల పతనం తరువాతనే పుట్టారు దేవుడైన యహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాలు తయారుచేసి వారికి తొడిగించాడు జంతు చర్మపు చొక్కాలు అవి తయారవ్వాలంటే జంతువును వధించాల్సిందే అదే జంతుబలికి ఆరంభం అంజూరపు ఆకుల కచ్చడాలను దేవుడు అంగీకరించలేదు వారికి చర్మపు చొక్కాలు తయారు చేశాడు ఆదాముహవ్వలు ఏదెను తోట నుండి బహిష్కృతులై వెళ్లిపోతూ ఆ జంతుబలిని చూచారు అతి పరిశుద్ధ స్థలమందు కృపాసనముపై మోషే ప్రోక్షించిన రక్తానికి ఆధారం ఇద్దరు కెరూబులు కరుణాపీఠము నుండి కిందికి ఆ రక్తం కేసి చూస్తారు దేవుని సన్నిధిలోకి ప్రవేశం ఆ విధంగానే ప్రాప్తిస్తుంది అనటానికి అది పాత సాంకేతిక భాష అంజూరపు ఆకులు చర్మపు అంగి ఈ రెండు సంకేతాల వెనుక ఉన్న సత్యాన్ని గమనించండి దేవుణ్ణి సమీపించాలి అంటే నీ పాపాలు కప్పివేయబడాలి నీ సత్క్రియలు ఆధారంగా నీవు దేవుని దగ్గరికి రాలేవు నీవు ఉన్న పాటున వచ్చేయాల్సిందే అంజూరపు ఆకులతో కప్పుకుంటే దానిని దేవుడు ఆమోదించడు అంగీకరించడు మానవుడు తన చేతితో చేసిన పని పనికిరాదు అంజూరపాకుల దుస్తులను దేవుడు గుర్తించడు దేవుడే మన పాపాలను కప్పాలి యేసుక్రీస్తు యొక్క మరణ బలి మాత్రమే మన పాపాలను కప్పివేయగలదు దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే మానవునికి ప్రత్యామ్నాయ బలి కావాలి అప్పుడు దేవుడైన యహోవా అన్నాడు ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలాలను కూడా తీసుకుని తిని నిరంతరము జీవిస్తాడేమో అని అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దానిని సేద్యం చేయటానికి ఏదెను తోటలో నుండి అతణ్ణి పంపివేశాడు దేవునికి స్తోత్రం దేవుడు అలా చేసి ఉండకపోతే పాపీ చిరాయు అన్నట్లు ఎల్లకాలం పాపంలో మనిషి ఈ భూమిపై ఉండిపోయేవాడు అప్పుడు లోకానికి పాప భారం మరీ ఎక్కువైపోయేది దేవుడు ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిశగా కెరుబులను జీవవృక్షమునకు పోయే మార్గమును కాపలా కాచేందుకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలలను నిల్వబెట్టాడు దేవుడు ద్వారాన్ని బంద్ చేయలేదు అది తెరిచే ఉంది అయితే జీవవృక్షం ద్వారా ఎవరూ లోపలికి వెళ్లలేరు కాని రక్తబలి ద్వారా మాత్రమే వెళ్లగలరు మానవుడు వెనక్కు తిరిగి చూస్తే రక్తబలి కనిపించింది ఇప్పుడు నాలుగో అధ్యాయంలోకి రండి సోదరి సోదరులారా ఈ అధ్యాయంలో కయ్యీను హెబెలుల పుట్టుక ఖయ్యీనుకు దేవుడు ప్రాయశ్చిత్త మార్గం చూపుతాడు కయ్యేను తన సోదరుణ్ణి హత్య చేశాడు కయ్యీను సంతానం నిర్దేవ నాగరకత సేతు జన్మ మొదలైన వివరాలు వినండి ఆదికాండం మూడో అధ్యాయంలో పాపము యొక్క వేరు ఉంది నాలుగో అధ్యాయంలో పాపము యొక్క ఫలం ఫలితం ఉంది పాప ఫలితం ఎంత ఘోరమో ఈ అధ్యాయంలో చూస్తాము మానవుని అపనమ్మకం అవిధేయత మూలంగా మానవ జాతి అంతటి శిక్ష తీర్పు రావటం జరిగింది అదే పాప స్వభావం నీకు నాకు ఉంది ఆదిపితరుడైన ఆదాము స్వభావమే మనందరికీ ఉంది ఆదాము హవ్వలు కన్న ఇద్దరు కుమారులను చూస్తే మనకు ఈ చేదు నిజం ఇట్టే బోధపడుతుంది ఆదాము దంపతులు ఇంకా ఎంతమందినో కన్నారు కాని వీరిద్దరినే బైబులు మనకు పరిచయం చేస్తుంది ఆదికాండం నాలుగో అధ్యాయం మొదటి వచ్చినం ఆదాము తన భార్య హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఖయీనును కని అనుకున్నది యఘోవాదయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను శైతానుతో పోరాటం ఇంతగా పొడిగించబడుతుంది అని ఆదాము హవ్వలు ఊహించలేదు అందుకే కయ్యిను పుట్టగానే హవ్వ అనుకున్నది ఇక ఈ పోరాటం ముగిసినట్లే హవ్వాను తమ్ముడైన హెబెలును కన్నది హెబెలు గొర్రెల కాపరి కయ్యిను భూసేద్యం చేసేవాడు ఈ ఇద్దరు వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి కాలమైన తరువాత కయ్యను పొలం పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాడు కొంతకాలమైంది అంటే వచ్చింది సబ్బాతురోజు దేవుడు విశ్రమించిన రోజు అది ఆరాధన స్థలం అక్కడికి అర్పణ తెచ్చాడు కయ్యను ఆరాధనను గురించిన ప్రత్యక్షం దేవుడు అప్పుడే ప్రథమ కుటుంబానికి ఇచ్చాడు ఎబడి పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన విశ్వాసమును బట్టి హేబలు కయ్యూను కంటే శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించాడు దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు అదే విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడు అతడు మృతి చెంది కూడా అదే విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు విశ్వాసమును బట్టి హెబెలు అర్పణ తెచ్చాడా అది రోమా రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది ఈ సంగతి హెబెలు విని ఉంటాడు లేకపోతే ఆ అర్పణలు తెచ్చి ఉండేవాడు కాడు విశ్వాసమును బట్టి హెబెలు వచ్చాడంటే వినుట చేతనే అతనికి విశ్వాసం కలిగింది అయితే కయీను విశ్వాసమును బట్టి వచ్చినవాడు కాడు కయ్యీను భూఫలములను తెచ్చాడు అందులో తప్పేముంది కయీను కూడా మంచి పదార్థాలే తెచ్చాడు తన పొలంలో శ్రేష్టమైన పంట తెచ్చాడు అతడు తెచ్చిన అర్పణలో ఎట్టిలోపమూ లేదు దాన్ని తెచ్చి దేవునికి అర్పించాడు హెబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు యహోవా హేబెలును అతని అతనిపెట్టాడు కయ్యీనును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఇంతకు కయ్యీను చేసిన తప్పేమిటి యూదాపత్రిక పదకొండో వచనంలో కడవరి రోజులను గురించి మాట్లాడుతూ అన్నాడు వారు కయ్యీను నడిచిన మార్గాను నడిచారు కయ్యను మార్గం ఎలాంటిది కయ్యీను విశ్వాసమును బట్టి రాలేదు తన స్వంత మార్గాన వచ్చాడు అది కయ్యీను మార్గమే విశ్వాస మార్గం మటుకు కాదు మానవ స్వభావం పాపభూయిష్టమైంది అనే సత్యాన్ని అతడు తెచ్చిన అర్పణలు చూపటం లేదు దేవుడేమంటున్నాడు రక్తబలి తేవాలి రాబోయే విమోచకుణ్ణి తలపింపచేసే బలి కావాలి దాని ఆధారం చేసుకుని నీవు రావాలి గాని నీ స్వంత పద్ధతిలో రాకూడదు కయ్యీను తెచ్చిన అర్పణలో మరో లోపం ఉంది మానవుడు దేవుని నుండి వేరైపోయాడు అనే సత్యాన్ని కయ్యీను అర్పణ వ్యక్తం చెయ్యదు అంతా బాగానే ఉందిలే అనే ధీమాతో అతడు ఆషామాషిగా అర్పణ తెచ్చాడు విశ్వమానవ సౌభ్రాతృత్వమని దేవుడు అందరికి తండ్రి అని పొడి మాటలు చెబుతారు కొందరు మానవుని పాపభూయిష్ట స్వభావాన్ని వ్యక్తం చేయరు. సోదరి సోదరులారా మానవుడు పాపి అని ఒప్పుకోకపోతే నీ బలు అర్పణలు దేవుడు అంగీకరించడు మనం తల్లి కడుపును పుట్టినప్పుడు దేవుని పిల్లలము కాము దేవుడు మన తండ్రి కాడు దేవుని పిల్లలము అవ్వాలంటే మనము తిరిగి జన్మించాలి అది ఆత్మజన్మం పరలోక జన్మం మానవుడు దేవుని నుండి వేరైపోయిన పాపి ఈ వాస్తవాన్ని చేదు నిజాన్ని కయ్యేను గుర్తించలేదు అనటానికి అతడు తెచ్చిన అర్పణే సాక్ష్యం దేవుడు పాపి చేసిన క్రియలను అంగీకరించడు అనే సత్యాన్ని కయ్యేను గుర్తించలేదు తన క్రియలను దేవుడు అంగీకరించకపోతాడా అనుకున్నాడు తీతు తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం చెప్పే సత్యం మనం మరువరానిది మన స్వనీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించాడు కయ్యేను హెబెలుల మధ్య వ్యత్యాసం వారు ఎలాంటివారు అని కాదు ని పాపమును గురించి వారి వైఖరి ఏమిటి అనేది అసలు ప్రశ్న వారు తెచ్చిన అర్పణలను బట్టి వారి మధ్య అంతరం బట్టబయలవుతుంది ఈ ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు ఒకే కుటుంబం నుండి వచ్చారు ఇద్దరికి ఒకే తల్లిదండ్రులు ఇద్దరూ సమాన వారసులు ఇద్దరూ ఒకే వాతావరణంలో పెరిగారు కయ్యూనుకు తాతముత్తాతల పోలికలు వచ్చాయందామా అసలు అతనికి తాతే లేడు హేబెలకు వాళ్ల అమ్మమ్మ పోలికలంటారా అతనికి అమ్మమ్మే లేదు వారికి తాతలు లేరు నాన్నమ్మలూ లేరు అది మానవతలో ప్రథమ కుటుంబం వారిద్దరూ ఒకే కుటుంబంలో ఒకే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు వారిద్దరి మధ్య భేదం వారు తెచ్చిన కానుకల్లోనే ఉంది ఈ రోజున క్రైస్తవ విశ్వాసులారా ఒక విషయం గ్రహించండి మనలో ఎవరూ మరొకరికంటే గొప్పవారు కారు దేవునికి గారాబు కుమారులంటూ వండరు దేవుడు మన తండ్రి దేవునికి మనమలు మనమరాండ్రు వండరు ప్రతి వ్యక్తి పాపి అందరిలాగే నేను పాపిని అనుకోవాలి పాపికి దేవునికి అర్పించవలసిన బలి కావాలి ఆ బలి యేసుక్రిస్తే ఆయనే మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ బలి రోమాపత్రిక మూడో అధ్యాయంలో పౌలన్నాడు క్రీస్తుయేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు రోమాపత్రిక పదో అధ్యాయం మూడో వచనంలో పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపూనుకుంటూ దేవుని నీతికి లోబడలేదు ఈ వచనంలో ఈ రోజున అనేక మంది యొక్క ఆధ్యాత్మిక చిత్తరువు గోచరిస్తున్నది స్వప్రయత్నం వల్ల మత విషయక వ్యాయామం వల్ల ఇది రాదు ఏదో సంఘ సభ్యత్వం వల్ల రాదు దేవుని నీతి సమగ్రమైనది సంపూర్ణమైనది కల్తీ ఆ నీతి క్రీస్తు మాత్రమే మనకు ఆరోపించగలడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడటానికి అనగా పరిగణించబడటానికి లేపబడ్డాడు ఏసే మనకు బదులు బలి అయ్యాడు ఆయన మనకు ప్రత్యామ్నాయ బలి ఆయన పునరుత్డై లేచి మనకు తన నీతిని అనుగ్రహించాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు పౌలు ఇదే మాట పిలిపి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చెప్పాడు నిశ్చయముగా నా ప్రభు యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తము ఖయ్యీను నీతి అతని స్వనీతి విశ్వాసమును బట్టి కలిగింది కాదు అయితే హేబెలు యొక్క నీతి విశ్వాసమును బట్టి క్రీస్తు బలియాగము చూపిన నీతి ఇది దేవుని నీతి ఖయ్యీను హేబెలు ద్దరూ ఆరాధనకై వచ్చారు ఇద్దరూ ఒకలాగే ఉన్నారు ఇద్దరూ కవలపిల్లలని కొందరనుకుంటారు కాదు కవలపిల్లల కంటే ఇంకా సన్నిహితులు వారి రక్తం ఎన్నో తరాల నుంచి వారిలో ప్రవహిస్తూ వచ్చింది కాదు వారే కదా ప్రథమ కుటుంబం ఆదాము హల కుమారులు వీరిద్దరూ వీరిద్దరి సౌశల్యములో తేడా అందామా అదీ కాదు వారు తెచ్చిన కానుకల్లో అర్పణల్లో ఉన్న తేడాను బట్టి దేవుని సన్నిధిలో ఈ వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనబడింది విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ తెచ్చాడు కయ్యూను దేవుడు గుర్తించని అంగీకరించని అర్పణ తెచ్చాడు అయితే సోదరి సోదరులారా దేవుడు కయ్యూనుకు మరో అవకాశమిస్తున్నాడు ఆది కాండం నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలు యహోవా కయ్యనుతో అన్నాడు నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమిటి నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా సత్క్రియ చెయ్యని ఎడల వాకిటనే పాపము పొంచివుంటుంది నీ ఎడల దానికి వాంచ కలుగుతుంది నీవు దానిని ఏలుతావు కయ్యూనుకు ఎందుకింత కోపం తన సోదరుణ్ణి హత్య చేసేంత కోపం వచ్చిందే సోదరుణ్ణి చంపాలని కుట్ర పన్నుతూ ఉంటే అది హత్యకు దారి దారితీస్తుంది కయీను మానవ కుటుంబంలో మొదటి భ్రాతృహంత సోదరుణ్ణి హత్య చేసినవాడు సందేశం ఇక్కడ ఆపుదాము ప్రార్థన దేవా తండ్రి నీ వాక్యదర్శనం మా ఆత్మలకు దర్పణం నీ వాక్యపు అర్థంలో మా నిజస్వరూపం చూపుతున్నావు స్వామి నీ హెచ్చరికలు పాటించి మా ఆధ్యాత్మిక జీవితం మందు అభివృద్ది పొందున్నట్లు మాకు సాయం చేయమని యేస్సు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్